కీర్తన మూడు వందల తొంభై ఎనిమిది అమ్మేదొకటియును అసిమిలోదొకటియని కమ్ముకుని నీయందే గలిగె నీమాట సరవితో నిను ఉపనిషద్వాక్యములయందు పురుషోత్తముడవనుచు పొగడగాను అరిది నారాయణివియై అమృతమసుగుచో అరయ శృతిదే విరోధంబాయ నీమాట తలపోయ ధర్మ సంస్థాపనుడవని నిన్ను చెలరేగి శాస్త్రములు చెప్పగాను తలకకిట గోప పరదార గమనుము నీవు ఇలజేయ శాస్త్ర విరహితమాయ నీమాట వైకుంఠపతివనుచూ వడి పురాణములెల్లా ఏకముకటే వశించగాను ఈకడ శ్రీవేంకటేశ్వరుడ వైతివి ఇదే చే కొలది నిటు నీకే చెల్లు నీమాట మీకు తృప్తిగా వచ్చింద ఇది